ఆధారంగా ఒక ఆత్మ ఆధారంగా ఒక బ్రహ్మం ఆధారంగా ఈ అనంత సృష్టి జరిగిందని శాస్త్రం చెప్తుంది గురువు గారు చెప్తున్నారు నేను ఎంత బుర్ర బదులు కొట్టుకున్నా ఆ అద్వయమైనటువంటి ఆత్మ బ్రహ్మము బోధపడ్డ ఆత్మకి బ్రహ్మకి సామాన్య లక్షణం అద్వయం ఆ అద్వయమేమని ఒకసారి బుద్ధికి చెప్పగానే బుద్ధి ఎప్పుడు ద్వయాన్నే చూస్తుంది జీవభావంలో ఉన్న బుద్ధి ఎప్పుడు కూడా ద్వయాన్నే చూపిస్తుంది గాని అద్వయాన్ని చూపించే శక్తి దానికి లేదు అందువల్ల విజ్ఞానమయ కోశం జడం ఇది గుర్తుపెట్టుకూడదు ఎంతో ప్రతిభావంతమై ప్రతిభాశీలతతో పనిచేయడానికి ఉపకరణమై తోస్తూ విజ్ఞానమయ కోశం భూమండలం మీద మానవులు సాధించే అన్ని అన్ని పరిష్కారాలు అన్ని ప్రతిభలు అంత సమస్తం విజ్ఞానమయ కోశమే మనం ఎంతో పరిశోధన చేశామని మన అందరి అభిప్రాయం అయితే భూమండలం మీద ఉన్నటువంటి సూక్ష్మజీవులలో కేవలం మనం ఇప్పటి వరకు ఒక్క శాతాన్ని మాత్రమే అధ్యయనం చేస్తాము తొంభై తొమ్మిది శాతం ఇంకా మనం అధ్యయనం చేయచ్చు ఏది ఇన్ని వందల ఏళ్ళు పరిశోధన చేశాము మేము ఎన్నో సూక్ష్మజీవులు కనిపెట్టాము ఎన్నో మందులు కనిపెట్టాం అని మన పరిశోధన గురించి మనమే గొప్పలు చెప్పుకునే విషయం ఏదైతే ఉందో సృష్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఎన్నైతే ఉన్నాయో అందులో కేవలం ఒక్క శాతాన్ని మాత్రమే మనం పరిశోధనల ద్వారా గుర్తించగలిగా పేర్లు పెట్టగలిగాం మనం పేర్లు పెట్టనటువంటివి మనం ఇంకా గుర్తించినటువంటివి తొంభై ఉన్నాయి సరే ఇంకో వాస్తవాన్ని పరిశీలిద్దాం మనం జెనెటిక్ థీరీ జీన్ థియరీని బాగా డెవలప్ చేశామని మనందరి అభిప్రాయం కానీ బ్లాక్ మ్యాటర్ కృష్ణ పదార్థం ఏదైతే కృష్ణ లో ఉన్నటువంటి డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ ఉందో అదే డార్క్ మ్యాటర్ అదే డార్క్ ఎనర్జీ మన జీన్లో కూడా ఉంది జీన్ మ్యూటేట్ అవ్వడానికి తనను తాను అంతర్ పరివర్తనం చెందించడానికి సహాయపడేటటువంటి శక్తి ఈ కృష్ణ పదార్థంలో కృష్ణ శక్తిలో ఉంది అది జీన్ యొక్క పరిణామంలో భాగస్వామ్యం అవటంలా జీన్ మారుతున్న దాంట్లో అదేమి పాలు పంచుకోవడం పాలు పంచుకోకుండానే పరిణామం చెందించడానికి సహాయకారి ఇలా అనంత రహస్యాలు పరిశోధన చేస్తూ పోతే అత్యంత పరమాణు పరమాణుస్థితిలో ఉన్నటువంటి జీన్ దగ్గర కూడా ఆ కృష్ణశక్తే ఉంది కర్షతి కృష్ణ ఇది కృష్ణ శబ్దానికి అర్థం ఏ ఆకర్షణ చేతైతే పరమాణువులు కదులుతూ ఉన్నాయో ఏ ఆకర్షణ చేతఐతే సప్తధాతు నిర్మాణం జరుగుతుందో ఏ ఆకర్షణ చేతయితే సకల జీవులు ప్రేరితమవుతున్నారో ఏ ఆకర్షణ చేతైతే సకల బ్రహ్మాండము ఒకదానితో ఒకటి కలిసి పని కనబడుతూ ఉన్నదో ఏ ఆకర్షణ చేతైతే పంచీకరణ జరిగిందో ఏ ఆకర్షణ చేత విశ్వత్పత్తి లయాలు జరుగుతూ అట్టి సర్వవ్యాపక పరమాత్మ పరబ్రహ్మమే శ్రీకృష్ణుడు ఇప్పుడు శ్రీకృష్ణుడు నల్లనివాడా తెల్లనివాడా నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పైదల్లెడు వాడు మనం కవిత్వానికే మన దగ్గర తక్కువ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ భగవంతుడు గురించి వారి నామరూప గుణ విశేషాదులు మీరే సహస్రనామైనా చదవండి ఏ స్తోత్రాలైనా చదవండి దాంట్లో ఏముంటాయ్యా ఏముంటాయ్య బాబు అంటే నామ రూప గుణ క్రియా విశేషాదులు ఈ విశేషాదులలో వైభవ కీర్తి శక్తి యొక్క కీర్తి వారి యొక్క అనుగ్రహ కీర్తి ఈ మూడు ఉంటాయన్నమా ఈ మూడింటిని కలిపి విశేషం అంటారు వైభవము శక్తి అనుగ్రహము ఈ మూడు కలిపితే విశేషం నిన్ను నీ దగ్గరకు వచ్చి నిన్నెవరైనా ఆశ్రయించారనుకోండి నిన్నెవరైనా ప్రశంసించాలనుకోండి ఏం ప్రశంసిస్తారు నీ వైభవాన్ని గురించి కానీ నీ శక్తిని గురించి కానీ నీ అనుగ్రహం వల్ల వాళ్ళకు కలిగేదాని వాటి గురించి కానీ కీర్తిస్తారు ఇక్కడ దృగ్భ్రాంతి ఏర్పడుతుంది ఈ విశేషంలో ఏం ఏర్పడుతుంది దృగ్భ్రాంతి ఏర్పడుతుంది నామ రూప గుణ క్రియ వీటికి సంబంధించిన వాటిలోనేమో దృశ్యభ్రాంతి ఏర్పడుతుంది శ్రీకృష్ణమూర్తి త్రిభంగిగా ఉన్నాడు త్రిభంగిగా ఎంతకాలం అవసరం ఎవరైనా త్రిభంగిగా నిలబడి చూద్దాం ఎప్పుడు తను కరెక్ట్గా త్రిభంగిగా నిలబడితే మూడు నిమిషాలు మనం నిలబడలేము కానీ అందరిళ్లలో కృష్ణమూర్తి యొక్క విగ్రహం ఎప్పుడూ త్రిభంగి ఆకారంలోనే ఉంటుంది పాప ఆయన ఇన్ని వందల వేల ఏళ్ల నుంచి అలా నిలబడున్నాడు అలా ఎలా నిలబడతాడండి కాబట్టి మనం